ఎందుకంటే ఈశ్వరుడు అంటే ఒకచోట కూర్చుని ఉంటాడని అభిప్రాయం కాదు సైంటిఫిక్గా కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది కర్మని కర్మఫలం రావాలంటే ఏ దేశంలో కర్మ చేస్తారో కర్మఫలం ఆ దేశంలో లభించదు మరో దేశంలో లభిస్తుంది ఏ కాలంలో కర్మ చేస్తారో మరో కాలంలో కర్మఫలం లభిస్తుంది దేశకాలాలు మారిపోతాయి అక్కడ పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు మాత్రమే మీకు కర్మఫలం లభిస్తుంది కేవలం కర్మ వల్ల లభించదు ఆ పరిస్థితులను అనుకూలింపజేసేటువంటి ఆ ఈశ్వరుని యొక్క శక్తి సకల జగత్తును నడిపించేటువంటి ఆ మహాశక్తి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనకి కర్మఫలము లభిస్తుంది కనుక కర్మ అవసరం కర్మ ఉంటే కర్మఫలం కానీ ఈశ్వరానుగ్రహము అనే ఇంటర్మీడియట్ పాయింట్ని ఎన్నడూ బైపాస్ చేయడానికి వీల్లేదు ఆ ఈశ్వరుని అనుగ్రహము వల్లనే కర్మి కర్మ చేసుకున్న వాళ్ళకి కర్మఫలము లభిస్తూ ఉన్నది నెంబర్ వన్ ఓకే యస్మాత్ బికాజ్ కర్మిణాం కర్మఫలం మదధీనం కర్మ చేసుకున్న వాళ్ళు నా అనుగ్రహం చేతనే వాళ్ళు కర్మఫలాన్ని పొందుతూ ఉన్నారు కాబట్టి తర్వాత జ్ఞానించ్ఞానఫలం మదధీనం మనం మళ్ళీ తెచ్చిపెట్టుకోవాలి ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని మోక్ష అన్నారండి ఆత్మజ్ఞానము వలన మోక్షము లేదంటే ఆత్మ జ్ఞానం వల్ల మోక్షం వస్తుందా లేకపోతే ఆత్మరూపుడైన ఈశ్వరుని నుండి మోక్షం వస్తుందా ఆత్మరూపుడైన ఈశ్వరుని నుండి ఆత్మజ్ఞానానికి కారణంగా మోక్షం వస్తుంది కాబట్టి మోక్షంలో కూడా మీకు జ్ఞానాన్ మోక్ష అని చెప్పిన జ్ఞానాత్ ఈశ్వరాత్ మోక్ష జ్ఞానం వల్ల ఈశ్వరుని అనుగ్రహం వల్ల మోక్షము లభించును కాబట్టి మోక్షం లభించాలన్నా కూడా అంచేతనే మేము వేదాంత శాస్త్రాన్ని తల్లకిందులుగా అప్పచెప్తాము మా అంతటి పండితులు లేవు అనుకున్న వాళ్ళకి మోక్షం ఇంకా దూరంగానే ఉన్నది అంటే ఏంటి ఈ జ్ఞానానికి ఆ మోక్షానికి మధ్యలో ఈశ్వరానుగ్రహం అనేది బైపాస్ ఇంకా అవల బైపాస్ అయి కూర్చుందనమాట అది ఫిట్ అవ్వలేదు అది కాబట్టి ఈశ్వరానుగ్రహం లేనిదే ఆత్మజ్ఞానము వలన మోక్షము లభించదు ఆత్మజ్ఞానం వల్ల మోక్షం లభించాలంటే కూడా ఆత్మరూపుడైన ఈశ్వరుని యొక్క కృప ఉండి తీరవలను కాబట్టి తస్మాత్ అందువలన అనగా కాబట్టి అతహ అత అంటే కాబట్టి కాబట్టి చూడండి మీరు కర్మయోగాన్ని అనుష్ఠిస్తున్నారా జ్ఞానయోగాన్ని అనుష్ఠిస్తున్నారా రెండూ చేస్తూ ఉంటారు కలిసి ఉంటాయి మీ కర్మయోగం యొక్క ఫలము అంతఃస్కరణ శుద్ధి జ్ఞానయోగం యొక్క ఫలము మోక్షము ఇవి మీకు లభించాలంటే మేము ఈ యోగాల వల్లనే మా ఫలాల్ని మేము పొందేస్తాము అని మీరు మీరు ఫలాల్ని పొందడానికి ఈశ్వరుడు ఈశ్వరుని అధీనముగా ఉండు అంటే ఆ హ్యూమినిటీ ఆ వినయము ఉండాలి కర్మయోగము వలన చిత్తశుద్ధి ఈశ్వరుని యొక్క అనుగ్రహము వలన జ్ఞానము వలన మోక్షము ఈశ్వరానుగ్రహము వాళ్ళ అనే చెప్తూ అనే ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మీరు ఇంటర్మీడియట్గా పెట్టకపోతే అహంకారం దాని స్థానంలో ఈగో వచ్చి కూర్చుంటుంది అప్పుడు ఎలా ఉంటుందో తెలుసిన నేను కర్మ చేశాను నాకు కర్మఫలం వచ్చింది నేను జ్ఞానాన్ని పొందినాను నాకు జ్ఞానఫలం లభించింది అంటే ఇప్పుడు ఏమైంది ఈగో వచ్చింది ఈగో వస్తే ఈశ్వరుడు దూరం ఈగో తీసేస్తే ఈశ్వరుడు అక్కడ ఉంటాడు అది అభిప్రాయం కాబట్టి నీవు చేసిన కర్మకి ఈశ్వరానుగ్రహము వల్లనే కర్మఫలము సుమా నీ నీవు అహంకరించవద్దు జ్ఞానము వల్ల మోక్షం వస్తుంది కానీ ఈశ్వరానుగ్రహం అనే మాట మరువవద్దు ఈశ్వరానుగ్రహాన్ని ఎప్పుడైతే మరచినాడో అప్పుడు అహంకరిస్తాడు నేను జ్ఞానిని అంటాడు అన్నాడంటే మోక్షము లేదు ఈ విషయాన్ని శ్రోతలు భక్తులు తర్వాత శాస్త్రాన్ని అధ్యయనం చేసే వాళ్ళు కూడా గ్రహించాలి కాబట్టి మన మనలో ఏదైనా వివేకము ఉద్బుద్ధమైతే అది మన ఎఫర్ట్ వల్ల ఉద్బుద్ధమైన అనుకో రాదు కరెక్ట్ కూడా కాదు అది ఈశ్వరుని అనుగ్రహం వల్లనే ఉద్బుద్ధమైనది అని ఎప్పుడూ కూడా జ్వలంతముగా అంటే మనస్సులో ఎప్పుడూ ఆ భావన ప్రకాశిస్తూ ఉండాలి లేకపోతే ఈగో అహంకారం వచ్చేసి మొత్తం వాతావరణాన్ని అంటే కూడా కలుషితం చేసే ప్రమా ప్రమాదము ఉన్నది కాబట్టి అత భక్తి యోగేనా మా కాబట్టి ఏం తేల్చాను ఇక్కడికి కర్మ చేస్తే కర్మఫలం రావాలన్నా జ్ఞానం వల్ల ఆత్మానాత్మ వివేక జ్ఞానమును అభ్యసించి మోక్షాన్ని పొందాలన్నా ఈశ్వరుని కృప తప్పనిసరి అని తెలిసామా అంటే ఇప్పుడు ఏమైంది అక్కడికి భక్తి ప్రవేశించి కర్మాటు కర్మఫలంలోకి భక్తి ప్రవేశించి మరి ఈశ్వరుని కృప అంటే భక్తియే జ్ఞానము తూ జ్ఞానఫలమైన మోక్షంలోకి కూడా భక్తి ప్రవేశించింది కాబట్టి మీరు కర్మ చేస్తున్న గృహస్థులైనా సరే లేక జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వానప్రస్థులు సన్యాసులు అయినా సరే భక్తిని విడిచిపెట్టకండి భక్తిని పట్టుకుని కర్మలు చేసుకోండి భక్తిని గట్టిగా పట్టుకుని మీరు వివేక ఆత్మానాత్మ వివేకాన్ని అభ్యసించండి అని చెప్తున్నారు కాబట్టి ఎవరైతే నన్ను భక్తి యోగంతో సేవిస్తారో వారు మాత్రమే ఆ మోక్షాన్ని పొందగలుగుతారు తే మసాదాత్ జ్ఞానప్రాప్తిక్రమేణ గుణాతీతా మోక్షం గచ్చి తే అట్టివారు అట్టివారు అంటే ఎట్టివారు ఎవరైతే కర్మలను చేస్తో ఈశ్వరానుగ్రహం ద్వారా కర్మఫలాన్ని గ్రహి స్వీకరిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఈశ్వరానుగ్రహాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనకి సుఖం వచ్చిందనుకోండి ఇది ఈశ్వరుని అనుగ్రహం వల్ల వచ్చింది అని స్వీకరించాలి అలా స్వీకరించాలి దానికి భక్తి అని పేరు మంచి మార్కులు వచ్చాయనుకోండి పరీక్షలో ఈశ్వరుడు సమయానికి బుద్ధికి తోచిట్లా చేసాడు అందుకోసం మంచి మార్పులు వచ్చాయి మా చిన్నప్పుడు హై స్కూల్లో నాన్ రీటైల్డ్ అని ఒకటి ఉంది నాన్ డీటెయిల్డ్ అందులో మూడు వ్యాసాలు రాయాలి వ్యాసానికి పాత మార్కులు మూడు పాటలు డెబ్బై ఐదు ముప్పై డెబ్భై మార్కులు వస్తే చాలు పాస్ అయిపోతాం మూడు కోటలు ముప్పై వస్తే పాస్ అయి బయటపడిపోతాం మేము ఏం చేసి వాళ్ళు కంఠస్థం ఇంగ్లీషు అంతా కంఠస్థం చేసేడు ఇంగ్లీషు భాష ఈ ఊరించి అవులేక పారామీడ్ పేరా కామాలు ఒత్తులు ఒక్కరి సహాయ కంఠస్థం చేసి పారేదాం ఏమన్నాయి తర్వాత చాయిస్ ఉంటుంది నాలుగు వచ్చే ఒకటి రావు ఉంటాయి పుస్తకంలో పది ఒకటాయి వ్యాసాలు నాలుగు ఇచ్చే ఒక మనం కంఠస్థం చేయాలి పది చేయటం వల్ల కాబట్టి జాగ్రత్తగా ఇంపార్టెంట్ అని ఆలోచించి ఆలోచించి మూడు కంఠస్థం చేసి పెట్టుకోవడం కొంతమంది రెండు తోటే సరిపెట్టేవారు కొంతమంది అయితే ఒక్కటే అబ్రహాం లింకన్ అది కంఠస్థం చేసాడు పరీక్ష హాల్లోకి వెళ్తే ఆ నాలుగులో అబ్రహాం లింకన్ ఆ ఉంది పని అయిపోయింది అది రాశాడు ఈ రకంగా కంఠస్థం చేసుకుని వెళ్ళాడు ఒక అది దొరికింది అనుకున్నది వచ్చేసింది అక్కడికి అంటే గుర్తురాదండి అందరూ కంఠస్థం అందరితో కంటే ఎక్కువ బాగా కంఠస్థం చేశాడు గుర్తు రాలేదు రాద్దామంటే ఒక్క మొక్క కూడా గుర్తు రాలేదు అయితే పేరా మొదలు అయ్యురా అంటే వాడు సంగాడు వీడికి పేరా మొదలు అందించాడు వన్సపా రెటాయి ఆ వనసపాఠాయ్ తర్వాత మళ్ళీ గుర్తు రాదు మైండ్ బ్లాంక్ అయిపోయాడు అతను మంచి బుద్ధిమంతుడు కష్టపడి చదువుకున్నవాడు మైండ్ బ్లాంక్ అయిపోయింది పరీక్ష ఫెయిల్ అయ్యాడు ఏమిట్రా ఇలా అయింది నీకంటే ఏం చెప్తాం ప్రారంభం ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలిసి రాదు కాబట్టి ఈశ్వరానుగ్రహము లేనిదే కర్మకి కర్మఫలము దక్కదు అని తెలుసుకుని నా అనుగ్రహాన్ని సంపాదించి మత్ప్ర భక్తిని చేస్తే వాళ్ళు నా అనుగ్రహాన్ని పొందుతారు పొందితే అదే ప్రసాదము మత్ప్రసాద అదే ప్రసాదము అంటే ప్రసాదం అంటే ఈశ్వరుని ప్రసాదం అంటే ఏమనుకుంటున్నారు లడ్డూలు దధ్యోధనాలు అలా అలా అనుకుంటున్నారు అలా కాదు లడ్డూలు దధ్యోధనాలు అవన్నీ సింబాలిక్ ప్రసా ఈశ్వరుని అనుగ్రహానికి సింబల్ లడ్డు తీయగా ఉంటుంది కదండి మనం చేసుకున్న మంచి కర్మకి మంచి ఫలం లభించినప్పుడు తీయగా ఉంటుంది అందుకోసం విసరంత లడ్డు ఎనివే సో మనకి సుఖం వస్తుంది సుఖం వచ్చినప్పుడు ఈశ్వర ప్రసాదము ఇది ఈశ్వరుని యొక్క ప్రసాదము అని మనం గ్రహిస్తాం పరీక్ష రాసిన వాడు బాగా రాసేసే అమ్మయ్య బ్రతుకు దేవుడా అన్నీ గుర్తు వచ్చాయి అని వాడు పరీక్ష రాసైపోయాడు ఇంకొకడు వాడికి గుర్తు రాలేదు అంటే ఆ ప్రసాదము లభించలేదు అలా ఉంటుంది జీవితంలో కాబట్టి జీవితంలో కష్టపడి పనిచేసి కూడా మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాము మనం కష్టాల్లో పడిపోతాం మనకి రాదగ్గ కష్టము ఇది కాదు అని ఊళ్ళో ఎవరిని అడిగినైనా చెప్తా లేదంటే ఆయనకి కష్టం వచ్చింది కదా ఆయనకి రాదగ్గ కష్టమేనా ఇది అని మీరు ఊరు మొత్తం అడగండి అందరూ కూడా అబ్బాయి ఆయన ఆయనకి రాదగ్గ కష్టం కాది అని ముక్త కంఠంతో చెప్తారు కానీ ఆయనకు కష్టం వచ్చింది అలా అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఇదిగో ఈ కష్టము మనకు ఈశ్వరుని ప్రసాదము ప్రసాదం ఎప్పుడూ తీయగానే ఉండక్కర్లా అప్పుడప్పుడు చేదిగా కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు బాగానే ఉంటుంది వడాన్ని పెడతారు పళ్ళు పోతాయి పళ్ళు విరిగిపోతాయి వెంటనే ఎల్రీసిటీ పరిగెత్తా దాన్ని పోని ఏదో కింద మీద పడి సాగతీసి నలితే రుచి ఉండదు ఏముండదు వీళ్ళమోహం ఇచ్చా ఇదేం ప్రసాదం అండి దాన్ని ఏదైనా కొంచెం మోడిఫై చేయాల్సి ఉంటుంది అప్పుడప్పుడు ప్రసాదం అలా ఉంటుంది స్వామీజీ వెంకటేశ్వర ప్రసాదం అని ఒక అత్తం ఒకటి ఇచ్చాడు ఒకటి అర్థం లేని ఏ రాజే ప్రసాదం కాదు అత్త వస్తు అప్పుడప్పుడు ప్రసాదం అలా కూడా ఉంటుంది దుఃఖరూపంగా ఉంటుంది ప్రసాదం ఇది కూడా ప్రసాదం మనకి సన్మానం జరిగిందనుకోండి ప్రసాదమే అప్పుడప్పుడు సన్మానమే కాదు అవమానాలు కూడా జరుగుతూ ఉంటాయి కొంతమంది తిడతారు ఈ తిట్టి వాళ్ళంటే నాకు పరమ ప్రీతి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ మనల్ని తిట్టి వాళ్ళు మనకి బెస్ట్ ఫ్రెండ్స్ మనల్ని పొగిడే వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు ఫ్రెండ్సే కానీ తిట్టి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే వాడు తిట్టిన తిట్టు కరెక్టా తప్ప కరెక్ట్ అనుకోండి వాడు తప్పు దిద్దుకోవాల్సిన అవకాశం ఉన్నది వాడు మనకి గుర్తు చేసేటప్పుడు దిద్దుకునేందుకు ఒకవేళ వాడు తిట్టిన తిట్టు తప్పు అనుకోండి అప్పుడు మనం చింత చేయాల్సిందేమీ లేదు మన పాప ప్రారంభం పోతుంది అవతల వాళ్ళు మనకు ఉపకారమే చేస్తున్నారు మనం అహంకరించకుండగా హెచ్చరిక చేసినట్టే అవుతుంది ఇప్పుడు వాడు ఏదో తిరుగుతాడు ఆ తిట్టు కరెక్టా తప్ప తప్పు వాడి ప్రాబ్లం నో ప్రాబ్లం కాదు కరెక్ట్ దెన్ ఐ షుడ్ రికగ్నైజ్ ఇట్ అండ్ చేంజ్ ఇట్ కాబట్టి మన తిట్టేవాళ్ళు ఉన్నప్పుడు సరే వాళ్ళు పరమమిత్రులు మన పొగిడేవాళ్ళు మిత్రులైతే తిట్టేవాళ్ళు పరమమిత్రులు ఆ విధంగానే మనకి సుఖం వస్తే ఈశ్వరుని ప్రసాదము దుఃఖం వచ్చినా కూడా ఈశ్వరుని ప్రసాదమే అలా ఎవరు స్వీకరిస్తారో వాళ్ళే యథార్థమైన భక్తులు ప్రసాదం అటువంటి భక్తులు ఉన్నవాడు జ్ఞానమును పొందును వివేక జ్ఞాన జ్ఞానప్రాప్తి క్రమేణ ఆ ఈశ్వరుని ప్రసాదము ఎన్నటికీ వ్యర్థము అవదు అవడికి ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము కలిగి తీరు అని తెలుస్తుంది ఇది దేహము ఇంద్రియములు మనస్సు ఇదంతా గుణ సముదాయము గుణముల కార్యము మనము దీన్ని ఎడర వివేకంతో ఉండాలి తప్ప మమేకమై ఉండరాదు అని తెలిసిపోతుంది ఆ ఇన్సైట్ వచ్చేస్తుంది ఇన్సైట్ రావడం చాలా కష్టం నేను చాలా పెద్ద పెద్ద పండితులను చూశాను కానీ వాళ్ళలో ఆ ఇన్సైట్ ఉందా అంతర్దృష్టి ఉందా అని అని మనకి అలాగే అని అని దాక్షలా ఏమీ కనపడు అయ్యో మహా విద్వాంసుడే కానీ ఆ ఇన్స్టైట్ లేదే ఈలో అని నేను ఒక వేదాంత పండితుడు కలిశారు నాకు మంచి పండితుడు మహావిద్వాంసుడు ఏం శాస్త్రహా అంత కులొస్తానా అంతా ఏం జరుగుతోంది అంతా అంత బాగా జరుగుతోందండి నేనిప్పుడు ఎదుర్వేదంలో రెండో అష్టం వల్లిస్తున్నాను అని చెప్పారు రెండో అష్టం నేను వల్లించాను అంత కామ్య కర్మల పుట్ట దానికి ప్రారంభంలో విచారణిస్తున్న సాయన భాష్యంలో పైన అవతారిక ఏమైనా ఉంటుందంటే అస్మిన్ ద్వితీయ అధ్యాయే కేచన కానిచన కామ్యాన్ని కర్మాన్ని వల్ల అని ఈ రెండవ అధ్యాయంలో కొన్ని కామ్యకర్మలు వర్ణించబడుతున్నాయి కాబట్టి వేదాంత శాస్త్రం అంతా తల్లకిందులుగా వల్లించిన వాళ్ళకి ఇప్పుడు ఈ కామ్యకర్మల గ్రంథాన్ని వల్లించుకుంటూ కూర్చోవాలని అనిపించిందంటే ఆ ఇన్సైట్ రాలేదన్నమాట నేను నోటి దాకా వచ్చింది ఏమంటే మీకు వల్లించడానికి అది తప్ప ఇంకేమీ దొరకలేదా అని నోటిదాకా వచ్చింది ఆయన పెద్ద పండితుడు ప్రసిద్ధి గలవారు లోకంలో చుట్టూ పది మంది ఉన్నారు వాళ్ళ మధ్యలో ఈ పుల్ల మాట నేనెందుకు మాట్లాడాలని నేను లోసుకోరుకున్నా ఇంకా ఇట్లా లేదంటే అంటే అర్థం ఏంటి ఈశ్వర కృప ఎక్కడో లోతు కాబట్టి అలా కాకుండా కొంతమంది ఉంటారు వాళ్ళు పెద్ద పాండిత్యము తక్కువ సంస్కృత పాండిత్యము తక్కువే గ్రంథాలను అధ్యయనం చేసిన సందర్భము తక్కువే కానీ వాళ్ళలో ఒక గొప్ప వివేకము ఆత్మానాత్మ వివేకము అలా ప్రకాశిస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది వాళ్ళని చూస్తే ఈయన ధన్యుడు ఎంత వివేకం గలవాడు అని అనిపిస్తుంది అంటే ఆ ఈశ్వరుని యొక్క ప్రసాదము వారి అంతర్దృష్టి రూపంగా ఉన్నది కాబట్టి మత్ప్రసాద అటు జ్ఞానప్రాప్తిక్రమేణ ఆ ఈశ్వరుని యొక్క దాని వలన హృదయంలో ఆత్మానాత్మ వివేక జ్ఞానము ఉదయించుత ఆ క్రమంలో మానవులు గుణాతీతులు అగుదురు గుణాతీత గుణములను దాటివేస్తారు అంటే గుణముల యొక్క బంధాన్ని ఉది అంటే పడిపోతాయి బంధం పోతుంది డబ్బు మీద వ్యామోహం పోయిందనుకోండి డబ్బు అంటే ఏ రకమైన మమకారం లేకపోవడం డబ్బంటే డబ్బు మీద ద్వేషం ఉండకూడదు ద్వేషం అంటాం లేదు నేను మమకారం ఉండదు అంటే డబ్బా ఎలా బుట్టలో పారాయి వేస్ట్ బుట్టలో పారాయి అది తప్పది చాలా తప్పది అలా చేయకూడదు లక్ష్మి అలా చేయకూడదు డబ్బా ఇది మన చేతికి వచ్చిందే తప్ప ఇది మనది కాదు ఇది ఆ టైము ఆ టైము చేతికి వచ్చింది ఎప్పుడో దీన్ని బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేప్పుడు మహానందంగా పంపించేయటం వచ్చినప్పుడు ఓహో ఇది ఒకటి వచ్చిందా కానీ దీన్ని మనం సది సర్దుబాటు చేయాల్సిన ఒక పని మనం పరిపడింది అని భద్రంగా తీసి దేవుడిలో పెట్టి అది వెళ్ళిపోయే టైం వచ్చిన ఆమ్ అమ్మాయ్యా పంపించాం ఫ్రీడమ్ అదే మోక్షం అంటే అలాగే ఉంటుందండి మోక్షం అంటే వస్తాయి మీరు అనుకోడు మోక్షం అంటే ఫ్రీడమ్ ఫ్రీ అయిపోక మీకు ఎప్పుడైనా ఎవళ్ళైనా తిడుతుంటే వాళ్ళ మీద ప్రేమ కలిగిందా మీరు చూసుకోండి మీరు వెంటనే నాతో ఇష్టం చెప్పద్దు ఏమో మీరే పరిశీలించి చూసుకోండి ఎవళ్ళైనా మిమ్మల్ని తిడుతుంటే ప్రేమ కలిగిందా అతికి వాళ్ళ మీరు వాళ్ళు తిరుగుతున్నదంతా తప్పని తెలుస్తూనే ఉంటుంది అయినా కూడా అయ్యో పాపం మనస్సులో ఎంతో క్లేశం ఉండబట్టే కదా అలా మాకు లోపల ఎంత మథన పనుతో ఈ రకమైన కాలుష్యాన్ని వెలువరిస్తున్నారే ఎవడైనా వాంతి చేసుకుంటున్నాడు అనుకోండి అయ్యో పాపం ఎంత కష్టపడ్డాడు కొత్తలో ఇబ్బంది కలిగి వాంతి చేసుకుంటాడు కదా అలాగే ఎవరి వాళ్ళు తింటున్నారంటే మనస్సు చేసే వమనానికి తిట్టు అంటే ఆ మనస్సులో ఎంత మథన ఉన్నదో అయ్యో పాపం అని మీకు ప్రేమ కలిగిందా తీసుకోండి కలిగితే మోక్షం దాని పేరే మోక్షం ఫ్రీడమ్ అలా ఉంటుంది ఫ్రీడమ్ అంటే ఇయర్ ఫ్రీ ఆ తిరుగుతున్నవాడు కంగాలు కూడిపోతూ ఉంటాడు తప్ప తిట్టి తినేవాడికి నవ్వు తప్ప వేరే ఏమి ఉండదు ఫ్రీ అటువంటి మోక్షము ఆ జ్ఞానం వల్ల వచ్చే మోక్షము కేవలము ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుంది మోక్షం గచ్చంది ఓకే కిము వక్తవ్యం ఆత్మనసత్వమేలా సమ్యక్ విజానంతే విజానంతమండి కర్మ చేసి ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే మనకి కర్మఫలం వస్తోంది కనుక సుఖం వచ్చినా కర్మఫ ఈశ్వరానుగ్రహమే దుఃఖం వచ్చినా ఈశ్వరానుగ్రహమే అని తెలుసుకున్న వాళ్ళకి క్రమంగా ఆ గుణముల బంధము తొలగిపోయి మోక్షం వస్తుంది అని చెప్పగా అని చెప్పారు కదా సాక్షాత్తుగా ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్న వాళ్ళకి మోక్షము కరతలామలకము అని వేరే చెప్పాలా అఖలేడుగా సెకండ్ క్లాస్లో ప్యాస్ అయిన వాళ్ళకి కూడా మేము ఉద్యోగాలు అని అన్నప్పుడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ రాసైన వాడికి ఉద్యోగం వస్తుంది అని వేరే చెప్పాలా చెప్పక్కర్లేదు కదా అలాగే కర్మని మీరు ఈశ్వరామణ బుద్ధితో చేసి కర్మ ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా గ్రహించటం అభ్యాసం చేయండి మీరు గుణబంధం నుంచి బయటపడి మోక్షాన్ని పొందేస్తారు అని చెప్పారు అలాగే చెప్తూ ఉంటే కర్మలు చేసే వాళ్ళకే మోక్షము కరతలా మలకమని చెప్తూ ఉండగా ఎవరైతే ఆత్మస్వరూపాన్ని కరెక్ట్గా తెలుసుకుంటారో ఆత్మ ఆత్మన తత్వమేవ సమ్యగ్ విజానంత ఆత్మస్వరూపాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి కరెక్ట్గా తెలుసుకోవడం అంటే ఏమిటి దేహధర్మములైన జనన మరణములు ఆత్మస్వరూపానికి లేవు ప్రాణధర్మములైన దిక ఆకలి అశనాయ పిపాస అంట పిపాస అంటే దప్పిక అశనాయ ఆకలి ఈ రెండు కూడా ఆత్మస్వరూపానికి లేవు మనోధర్మములైన సుఖ దుఃఖములు ఆత్మస్వరూపమునందు లేవు అహంకార ధర్మములైన కర్తృత్వభోతృత్వములు ఆత్మస్వరూపమునందు లేవు ఆత్మ ఆకాశము వలె నిర్మలమైన వ్యాపకమైన దేశకాలములకు అతీతమైన ఎగుగా సాక్షి చైతన్యము అని తెలుసుకోవాలి దీన్ని సమయ జ్ఞానము అని అంటారు ఇటువంటి సంయజ్ఞాననిష్ఠులు మోక్షమును పొందుతారు అని వేరే చెప్పాలా చెప్పండి వేరే చెప్పాలా ఆఖర్లేదు హిము వక్తవ్యం చూడండి ఎలా అంటారు కర్మ నుండి మోక్షం వస్తోంది భక్తి నుంచి మోక్షం వస్తోంది అని చెప్పినప్పుడు ఆత్మ సాక్షాత్కారం ద్వారా మోక్షం వస్తుంది అని వేరే చెప్పాలండి చెప్పక్క పైగా అక్కడ వాక్యాన్ని మీరు చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది కర్మ నుంచి మోక్షానికి వచ్చేవాళ్ళు జ్ఞానం ద్వారా మోక్షానికి వచ్చారు భక్తి నుంచి మోక్షానికి వచ్చేవారు కూడా జ్ఞానం ద్వారానే మోక్షానికి వచ్చారు అలాంటిది స్వతహగానే జ్ఞానంలో నిష్ట పండిపోయినటువంటి మహాత్ములు వారు కూడా మోక్షాన్ని పొందుతారు అని చెప్పాలండి చెప్పక్క చెప్పు మొత్తం అంటే ఆత్మస్వరూప జ్ఞానము అంత గొప్పది మీరు జీవితంలో ఏదైనా సవాళ్లను ఎదుర్కొనే సందర్భంలో మీరు ఆత్మస్వరూపాన్ని విచారం చేసుకుంటే మీకు ఆ సవాల్కి పరిష్కారం లభిస్తుంది లభించి తీరుతుంది మీరు ఆత్మస్వరూప విచారం చేయకుండా సవాల్ ఎక్కడున్నది సవాల్ ఎక్కడున్నది ఎక్కడ ఉన్నది పరిష్కారం ఎక్కడ ఉంటుంది సవాల్ ఎక్కడాను పరిష్కారం ఎక్కడ ఉంటుందా అక్కడను ఎందుకన్నానంటే వాడు పరీక్ష రాసుకున్నాడు పరీక్షలో ఏమైనా ఉంది నేనే రైటాంగిల్ ట్రయాంగిల్ ద టూ సైడ్స్ ఆర్ త్రీ అండ్ ఫోర్ వాట్ ఈస్ ది లెంగ్త్ ఆఫ్ ది హైపోయి చూస్తానుంది అలా చూశాడు అక్కడ ఉంటుందండి సమాధానం అక్కడ ఉండదు నేను చెప్పాను అరే నేను ఇప్పుడ అక్కడ చూస్తాయేంటి అంటే ఇది నాకు సమాధానం దొరకట్లేదండి మళ్ళీ చదువు మళ్ళీ చదువు చదువు ఈయన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏ ఏ తీరం వర్తిస్తుందిరా అంటే పైథాగ్రస్ వచ్చింది దాప్తారా ఓకే ఏమి ఇచ్చాడు సైడ్స్ ఇచ్చాడు ఏ బి ఇచ్చాడు పైథాగ్రస్ తీరం ఏమిటిరా సీ స్క్వేర్ ఇప్పుడు ఏ పెట్టు దాంట్లో పెట్టు వచ్చేసిందండి అలా ఎప్పుడు కూడా సవాలు ఇక్కడ ఉన్నప్పుడు పరిష్కారం అక్కడ ఉండదు కొంతమంది ఏం చేస్తారంటే సవాల్ ఏదో వస్తుంది సవాల్ అంటే ఏదో దుఃఖం ఏదో బెంగ వస్తుంది ఏదో కష్టం వస్తుంది మనసుకి అప్పుడు బస్సులు రైళ్లు ఎక్కి తిరుగుతూ ఉంటారు అలానా తొత్తర మూడిలో ఎవడో బాబా ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తాజెత్వ ఇస్తే మన భయాలు పోతాయని తొత్తర మూడి స్వపర్ముల్లో బాబా ఉంటాడు ఏదైనా అభ్యంతరం అనే తాయిత్వం కూడా ఇస్తాడు కానీ వీడిపోయినా అక్కడికి పోదు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు జనులు తత్వాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటారు కాబట్టి నేను మనం చేసేది ఏమిటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా సవాలు కనుక దాని పరిష్కారం మీ హృదయంలో ఉంటుంది మీకు రహస్యం చెప్తా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి శరీరానికి అనారోగ్యాలు వస్తాయి పెద్ద వయసు వచ్చేప్పటికీ అనారోగ్యం వస్తే మనం ఏం చేస్తాం పరిష్కారం కోసం పరుగులు తీస్తాం హాస్పిటల్కి పరుగులు తీస్తాం డాక్టర్ దగ్గరికి పరిగెడతాం డాక్టర్ దగ్గర రికమెండేషన్తో పరిగెడతాం ఇది డాక్టరా డాక్టరా వీటికి ఫోన్ చేసి మార్నింగ్ ఫోన్ చేసి చాలా ఇబ్బందులు డాక్టర్ దగ్గరికి వెళ్ళేదో మందు పొందే వరకు కంటాలు పడతాం అదంతా పడాల్సిందే దాంట్లో సందేహం లేదు అవసరమే అదంతా కానీ మీరు సంగతి మర్చిపోకూడదు అనారోగ్యం వచ్చినప్పుడు కూడా దాని పరిష్కారం మీ హృదయంలోనే ఉంటుంది ఇప్పుడు ఇది అనారోగ్యం వచ్చింది మనం ఇది దేహము దేహము దేహానికి రోగం సహజము వస్తు ఈ అనారోగ్యాన్ని కూడా నేను ఈశ్వరుని ప్రసాదంగా స్వీకరిస్తున్నాను అని ముందు తనకి కాని చెప్పుకోవాలి నటించడం కాదు యూఆర్ నాట్ ప్రిటెండింగ్ యు ఫీల్ ఇట్ ఓకే ఓకే నవ్ వాట్ జ్వరం వచ్చింది టెంపరేచర్ నూరో నూట ఒకటో ఉంది దీనికి మందు వేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఫలానా డాక్టర్ సరే బయలుదేరు ఎవరిలో సహాయం తీసుకుని వెళ్ళడం మందు ఔషధం జాహ్నవితో వైద్యం నారాయణం హరిహి ఆ మందు వేసుకుని సరే మన కర్తవ్యాన్ని మనం చేస్తున్నాము ఈ పైన ఆ ఈశ్వరుని అనుగ్రహము మందు పనిచేసి దేహము ఆరోగ్యాన్ని పొందుతుంది అని మళ్ళీ ఇంకోసారి ఈశ్వరుణ్ణి స్మరించుకుని అలా విశ్రాంతిగా ఉండిపోవడం ఇది తగ్గిపోతుంది మీరు ఆ పని చేయడం మానేసి మీరు మీ హృదయంలోకి తొంగి చూడడం మానేసి ఇదిగో జ్వరం వచ్చింది లేకపోతే రోగం వచ్చింది ఈ రోగానికి ఎక్కడో పరిష్కారం ఉంటుంది ఆ డాక్టరా ఈ డాక్టరా అని గెంతులు కోతి గెంతులు వేసినట్టుగా గెంతులు వేస్తే మీ రోగం మరింత ఇబ్బంది పెడుతుంది తప్ప నేను పరిష్కారం కాబట్టి ఎటువంటి సవాళ్ళు వచ్చినా సరే అలాగా హృదయంలో దానికి పరిష్కారం ఉంటుంది బయట ఉండదంటే బయట ఉండేది ఉంటుంది బయట ఉండేది అవసరమే కానీ మీరు హృదయంలోకి చూసి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుని మీరు ముడుగ అడుగు ముందుకు వేయాల్సి ఉంది సెల్ఫ్ నాలెడ్జ్ వితౌట్ సెల్ఫ్ నాలెడ్జ్ దేర్ ఈజ్ నో బేసిస్ ఫర్ థాట్ అండ్ దేర్ ఇస్ నో బేసిస్ ఫర్ యాక్షన్ ఏదో ప్లాన్ వేసి పని చేయాలి కదా ప్లాన్ వేసి పని చేయాలంటే మీ గురించి మీకు తెలుసు ఉండాలి మీ గురించి మీకు తెలియకుండా మీరు ఏం ప్లాన్ చేస్తారు ఏమి పని చేస్తారు మీ గురించి మీకు తెలియకుండా మీరు ఏం ప్లాన్ చేసినా ఏది పని చేసినా అదంతా కూడా మూరిదలో పోసిన పన్నీరు దానివల్ల విలువ ఏమి మీ గురించి మీకు తెలిసి ఒక నిర్ణయం చేసుకుని ఆ పని చేస్తే వచ్చి ఫలం వస్తుంది మీకు దాని నుంచి బయటపడగలుగుతారు కాబట్టి అత్యంత మౌలికమైన శారీరక సమస్యలతో మొదలడి మనస్సుకి చాలా క్లేశాన్ని కలిగించేటువంటి జీవిత సమస్యల వరకు కూడా అన్నిటికీ పరిష్కారం హృదయమునందు ఆత్మజ్ఞానమునందు ఇమిడి ఉంటుంది ఈ సంగతిని మరుగు రాదు తర్వాత మీకు ఇంకో రహస్యం చెప్తా మీకు బయట వాళ్ళు చేసే హెల్ప్ చాలా తక్కువగా ఉంది బయట వాళ్ళు అంటే మిమ్మల్ని ఎవరో డాక్టర్ దిగ్గి తీసుకెళ్ళగండి మంచిది ఎవరో పుణ్యాత్తులు హెల్ప్ చేస్తారు డాక్టర్ ఎలా మందో ఇంజక్షన్ ఆయన ఇస్తాడు ఆ హెల్ప్తో మీరు సమస్య పరిష్కారం అవ్వదు అది సూపర్ఫిషియలే అల్టిమేట్గా మీ హృదయంలో ఉండే బలంతో మీరు ఆ కష్టాల నుంచి బయటపడగలుగుతారు మీకు ఆ మనోబలం ఎక్కడి నుంచి వస్తుందండి బయట నుంచి రాదు డాక్టర్ దగ్గర నుంచి రాదు మనోబలం లేదా డాక్టర్కి ఉన్న డిగ్రీలను బట్టి రాదు ఎండి ఎఫ్ఆర్సిఎస్ ఎఫ్ఆర్ఏ అని ఉంటుంది ఎఫ్ఆర్ఏ ఏమిటో కూడా తెలియదు ఎఫ్ఆర్సిఎస్ అంటే ఏమిటో తెలియదు ఎండి ఆయనే చాలా పెద్ద డాక్టర్ని మాత్రమే తెలుస్తూ ఉంటుంది అందుకు విని చెంది కూడా మీకు హెల్ప్ చేయలేకపోతాడు ఇంజక్షన్ ఇవ్వగలుగుతాడు కానీ మీకు విశ్రాంతిని మీ హృదయంలో ఉన్న ఆత్మస్వరూపం మాత్రమే ఇవ్వగలుగుతాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ తన హృదయపు లోతులలో తరచి చూసుకుని తన స్వరూపాన్ని పట్టుకుని తన స్వరూపం నుంచి పొందే శక్తి ఏదిగలదో అదియే మనల్ని గట్టెక్కిస్తుంది అనే సత్యాన్ని గుర్తించాలి ఆత్మనాత్మానము ధరే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఈశ్వరుని ప్రసాదమే అని తెలుసుకోగలగాలి అంతేగాని ఉంటే ప్రసాదం భక్షయతి అని అలాగే ప్రసాదం పుచ్చుకుంటే ఏమవుతుంది అంతంత ఎక్కువ ప్రసాదాలు తినక్కర్లేదు కూడా ఆరోగ్య దృష్ట్యా కూడా కొద్ది సరదా ప్రసాదాలు సరపడుతుంది ఓకే సో కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు సంసార బంధం నుంచి తేలికగా విముక్తిని పొందుతారు అని వేరే చెప్పాలండి చెప్పక్కర్లేదు అత భగవాన్ అర్జునేనా అపృష్టమపి ఆత్మనస్తత్వం వివక్షు ఉవాచ కాబట్టి ఈ పదిహేనో అధ్యాయం ఆరంభంలో అర్జునుడు ప్రశ్న వేయకపోయినా ఆత్మ ప్రశ్న అడగలేదు హేమయా శ్రీకృష్ణ ఆత్మస్వరూపాన్ని గురించి ఏదైనా చెప్పు అని అడగలేదు అడగకపోయినా వీడు కనుక తన స్వరూపాన్ని తాను తెలుసుకోగలిగితే వీడు కృతార్థడైపోతాడు అని తెలుసున్నవాడు కనుక శ్రీకృష్ణుడు వాడు ఏమడుగుతాడు మీరు ప్రశ్నలు అడగమంటే మీరు ఏం ప్రశ్నలు అడుగుతాడు ప్రశ్నలు అడగడానికి తగినంత సామర్థ్యం కూడా ఉండాలి కదా కాబట్టి అర్జునుడు ఏ ప్రశ్నలు వేసినప్పుడు ప్రశ్న వేసినప్పుడు వేయడం అవసరం ప్రశ్న వేయటంతో అలా అవసరం ప్రశ్న వేసినప్పుడు దానికి తగిన సమాధానం ఎలాగా చెప్పినాడాయన ఇప్పుడు ప్రశ్నలు వేయకుండాను వీడికి అర్జునునకు మనము ఆత్మతత్వములు ఆత్మ అంటే మీరు నీవు నీవు అని నేను అన్నప్పుడు మీకు ఏం తెలిసింది అదే ఆత్మ ఏం తెలిసింది అంటే మళ్ళీ మీరు పురాణం మొదలుపెట్టద్దు మీకు ఏదో తెలిసింది కదా నీవు అన్నప్పుడు నేను అని మీకు అనిపించింది కదా అదే ఆత్మ అది మరి ఉంది కదా తెలుస్తూ కానీ దాని ఎందు చాలా తప్పుడు అభిప్రాయములను చుట్టి పెట్టుకుని ఉంది ఎదురుకుండా ఉంది తెలుస్తూనే ఉంది ఏమిటి పాము తప్పుగా తెలిసిందా లేదా ఎదురకుండా ఉందన్నమాట ఖాయం కానీ పాము అన్నమాట తప్పు నేను అంటే ఏమిటో తెలుస్తూనే ఉంది కరెక్ట్ కానీ ఏం తెలిసిందో చెప్పు వద్దు చెప్పొద్దు ఎందుకంటే మీరు ఏది చెప్పినా తప్పే అవుతుంది కాబట్టి ఈ ఆత్మతత్వం అన్నది చాలా విజూరమైనది నేను అనేది తెలుస్తూ ఉంటుంది కానీ ఆ నేను వీడికి అనేక విధములు తప్పుగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆత్మస్వరూపాన్ని చెప్పవలసిన ఆవశ్యకత ఎంతయూ గలదు కనుకొనే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఊర్ధ్వమూలమిత్యాది ఊర్ధ్వ మూలం మనం మొదలుపెట్టి చెప్తున్నాడు అందాము శ్రీ భగవాన్ వాచ్వూల మధశాఖం అశ్వత్ ప్రాహురం వ్యయం మహాప్రాణవర్ణాలని ఊర్ధ్వమూర్తి పలికి జాగ్రత్తగా పడక ఊర్ధ్వ అనుకో ఊర్ దుఫా అని భగవద్గీత రిసైటేషన్ కాంపిటీషన్లు అంతా వస్తూ ఉంటాయి వాళ్ళందరూ తప్పులుగా పలుకుతారు ఎందుకు తప్పుగా పలుకుతారో తెలిసిన వాళ్ళ చేతను వాళ్ళకి చెప్పి ప్రాక్టీస్ చేయించినాయని తప్పుగా పలుకుతాడు అక్కడ ఉంది అసలు సమస్య అక్కడి నుంచి వస్తుంది ప్రాక్టీస్ చేసినా ఆయన చేయించినా ఆయన కరెక్ట్గా చెప్తే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు ఒక ఆయన భగవద్గీత రిసైటేషన్ పోటీకి బహుమతులు ఇవ్వాలి మీరు వచ్చి మా సభకు అధ్యక్షుడు గారు అంటే నేను అన్నాను ఎవరిని చేయించారండి రిసైటేషన్ అంటే నేనే చేయించాను ఓహో అలాగా ఏ అధ్యాయం చేయించారు అంటే పదిహేనో అధ్యాయం చేశారు మొదటి శ్లోకం ఒకసారి అనండి చూస్తాను అంటే ఆయన అన్నాడు మీ పిల్లలందరూ కూడా ఇలాగే రిసైటేషన్ చేస్తారా అంటే ఇలాగే చేస్తారండి మరి మీరు తప్పు చేశారు వాళ్ళందరూ కూడా తప్పు చేస్తారు కొంచెం ఈ రకమైన ఛాదస్తో ఉంటుంది కనుక స్పష్టంగా మహాప్రాణ వర్ణాలను పలకాలి ఊర్ధ్వమూలమ శాఖ అశ్వత్థం రాహురం వ్యయం ఛందాం శ్రీ పర్ణ సు పూర్ణమదూర్ణమి